కాబట్టి ఆయన ఎలా మాట్లాడుతున్నారో చూడండి నేషహ అని ఆకోవడము తప్పు నేష అని ఆకోవడదు ఎక్కడాగాలి నేషో నాపి జీవహ యు ఆర్ సేఫ్ నౌ ఇది సంకల్పం చెప్పేప్పుడు మమా అని ఆగిపోకూడదు మమాన ఆగిపోతే మమకారం పెరిగిపోకూడదు తప్పు కూడా మమా అనకూడదు నుమైతే యక్షరో మృత్యు మమ అన్నది అమంగళకరమైన పదం కాబట్టి మమ అనుకోవడం కాబట్టి ఏమన్నా మమో పాత్ర నిరపేక్ష ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం అని నేను ఎక్కడో కూర్చున్నా ఏదో పూజ కూర్చున్నా అక్కడ కూర్చోవలసి వచ్చింది ఒకప్పుడు యూ హ్యావ్ టు సిక్ట్ ఆ పూజ అయితే భిక్ష పెట్టను ఏం చేయాలి మరి కూర్చోవలసి ఏదో అలాంటిది ఉంటుంది అప్పుడు ఈయన మమా అనుకోమన్నాడు మమా అనుకోండి ఈయన మమా అలా కాదండి నువ్వు ఇలా అనుకోవాలి అని నేను చెప్పారు మరి నేను పెద్దవాడిని కదా అక్కడ కూర్చున్నాను కషాయం వేషం వేసి కూర్చున్నాను ది కె నాట్ సేమ్ నో టు మీ చూస్తున్నాడు ఈయన అడ్డుపడిపోతున్నాడు ఏంటి నేను అడ్డుపడిపోయా ఆ అనండి మమ ఉపాత్త క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం అంతా అనండి అని అంటే పురోహితుల నేను అంటున్నా మీరు అంటున్నతే కదా ఆయన మమ అన్నవాడు అనాలి ఎవడు మమ వాడు అంటాడు లేకపోతే అమంగళం అయిపోతుంది ఇదంతా పెట్టేస్తే పర్ఫెక్ట్ మమ ఉపాప్త దుర్తక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీతం పూర్వం వాళ్ళు అలాగే చెప్పేవారు వాడు మమ అని చెప్పేవారు కాదు నాకు గుర్తు సంధ్యావందనంలో మమ మమ అని ఎప్పుడూ ఎప్పుడు చెప్పినా మమ ఉపాప్త దుర్తక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీతం అని అక్కడ ఆగేవారు అలాగా ఇప్పుడు ఈ మోడర్న్ సిస్టమ్స్ లో ఏమొచ్చింది వీడు ఈ పూజ చేసి వాడి ఏ మాట రా అండవు అన్ని పురోహితుడే అంటాడు వీడు నోరు విప్పి ఏమాట అండవు ఇంకేతం వాడి చేతన ఏదో పార్టిసిపేటరీగా మామని అనిపిస్తూ ఉంటాను విషయం ఇస్తే చూడ అది కూడా వాడే అనేస్తే పోతుంది అది కూడా పురోహితుడే అన్ని పురోహితుడైనప్పుడు ఈ ఒకటి మాత్రం వేడేందుకు అది వాడే సో లేకపోతే మమో పాత్ర దుర్త ద్వారా శ్రీ పరమేశ్వరు ప్రీత్యర్థం అని అనిపించాలి అనిపిస్తే అంతా అనిపించు లేకపోతే మొత్తం అంతా నువ్వే కానీ కేవలం మమాన అనకూడదు సో ఈ విధంగా నా ఈశహ జీవహ పంచకోశ వివక్షణీ లేదండి అహంకార మమకారాల ప్రసక్తి లేదండి మీ మనస్సు అనేకానేక సంకల్పములు చేస్తూ ఉందనుకోండి అప్పుడు సలహా ఏం చెప్తా ఉంటే అహంకార స్వరూపుడవై అహంకార మమకారాలను పెట్టుకుని జగత్తుని సంకల్పిస్తూ కూర్చోవడం తెలివి తక్కువ అహంకార మమకారాలు పెట్టుకున్నందుకు గాను సంకల్పించు అహం ఈశ్వరస్య భక్త మమ శరణం అని అహంని మమని ఈశ్వరుడికి కలిపి నువ్వు భక్తి చేసుకో అని సమాధానం చెప్పాను వాడు కొంత అభివృద్ధికి వచ్చి ఈ అహంకార మమకారాలు పోయాయండి అన్నాడు అయితే ఊరుకోవాల ఆత్మనిష్ఠుడివై ఉండిపో ఇంకేం చేయక్కల నిర్మమో నిరహంకార సశాంతి మధిగచ్చతి అయిపోయిందంటే వాడు శాంతంగా ఉండిపోవడమే వాడు ఇంకా కణిగి భజన హార్మోని కీర్తనము ఇవే శాంతంగా ఉండిపోవడమే ఇవన్నీ ఎప్పుడు అహంకార మమకారాలున్నంత వరకు అవన్నీ ఉండాలి అది వ్యవస్థ జరపడిందండి శ్లోకం అందాము దే పుత్రుడు పౌత్రుడు మొదలగు వారి యొక్క అవివక్షాయా చెప్పే సందర్భము లేనప్పుడు పితానా తండ్రి లేడు పితామహనా తాత లేడు వీడుంటాడు ఏమీ లేదను వీడు ఉంటాడు అది కూర్చుని ఉంటాడు అప్పటికి నీకు అప్పటికి వంటలు ఉండేప్పుడు వాడిని లెక్క వేయడం అనేకూడదు వాడు ఉంటాడు తద్వత అదే విధముగా శక్తి కోశ అవివక్షనే మాయాశక్తి పంచకోశములు అనువాటిని చెప్పే సందర్భము లేనప్పుడు దేవుడు లేడు జీవ అపిన జీవులు కూడా లేదు పుత్రదే వివక్షాయా పితా న పితామహేషో నాశక్తికా వివక్షణే బ్రహ్మ వేదై బ్రహ్మైవతి స్వయ బ్రహ్మణో నాస్తిజన్మా కల్పజపా బ్రహ్మ వేదై బ్రహ్మతి స్వయ బ్రహ్మణో నాస్తి జన్మా పునరేషన విద్యముని విరచిత పంచదశ్యాం పంచకోశవి తగచ్చం బ్రహ్మ వేద ఏషే స్వయం బ్రహ్మణివిధముగా బ్రహ్మ పరబ్రహ్మను వేదా తెలియచున్నాడు ఏషా ఇతడు స్వయం తాను బ్రహ్మైవ బ్రహ్మయే భవతి అగుచున్నాడు అది నేను జీవుడు ఇక్కడ వాడు దేవుడు అక్కడ ఓకే అక్కడున్న దేవుడు ఇక్కడే ఉన్నాడు ఆ దేవుడు నా ఆ దేవుడి కంటే వేరే నేను లేనే లేను ఇది బ్రహ్మను తెలుసుకునే విధానం అహమ్ము ఆ బ్రహ్మలో విలీనం అయిపోవాలి అది బ్రహ్మను తెలుసుకోవడం అంటే దీన్ని శ్రీరామకృష్ణుల వారి దృష్టాంతం చేసిన బొమ్మ ఒకటి ఉప్పు బొమ్మ మన దేహంలాంటిదే ఇది ఉప్పుతో చేసిన బొమ్మ వంటిదే ఎందుకంటే స్థూల శరీరం నిండా అనేక ఉప్పు వంటి పదార్థాలు ఉంటాయి సూక్ష్మ శరీరం నిండా అనేక ఉప్పు వంటి వాసనలు రసములు సంస్కారములు ఉంటాయి ఉప్పుతో చేసిన బొమ్మ వంటిది సపోజ్ మీరు ఉప్పుతో చేసిన బొమ్మను తీసుకుని సముద్రంలో ఆ బొమ్మ మునిగింది సముద్రంలో మునిగింది దేనికోసం మునిగింది సముద్రం యొక్క లోతును తెలుసుకోవటానికి మునిగింది ఏమవుతుంది లోతు తెలుసుకుంటుంది ఎలా తెలుసుకుంటుంది సముద్రంలో కరిగిపోయి సముద్రంలో విలీనమై లోతు తెలుసుకుంటుంది అదేవిధంగా ఇది చాలా ప్రాక్టికల్ అండి ఇంకేలా ఫిలాసాఫికల్ డిస్కోర్ట్స్ కింద అనిపిస్తుంది అఫ్కోర్స్ ఇట్ ఈస్ ఫిలాసఫీ ఉంది బట్ వెరీ సింపుల్ సత్యము చాలా సరళంగా ఉంటుంది జటిలంగా ఉండదు జటిలంగా అంటే ఎలా ఉంటుంది మీరు ఈ పూజ ఈ యాగం చేయ సుదర్శన యాగం చేయాలి చేసినట్లయితే కొంతకాలం బతికిన తర్వాత నువ్వు మరణిస్తావు అప్పుడు ఆ సుదర్శనుడు వస్తాడు సుదర్శన చక్రం కాదు సుదర్శనుడు చక్రుడు పుష్కరిణి కాదు స్వామి పుష్కరిణి పుష్కరిణి అంటే ఏమిటది ఓ సరస్సు అది కాదు అది అదేమిటది స్వామి పుష్కరణి స్వామి పుష్కరిని అంటే ఏమిటి స్వామి రంగనాథ స్వామి ఇంకా ఎవరో స్వాములందరూ ఉన్నారు కదా వాళ్ళందరూ ఏం చేస్తున్నారు స్వాములందరూ స్వామిని వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తూ ఉన్నారు అలాగే ఈ స్వామి పుష్కరిని కూడా వెంకటేశ్వర స్వామి వారిని ప్రశ్ని ఎవరవాడు కళ్ళు తిరిగిపోవాలి స్వామి పుష్కరి ఇంకా వాడు ఓహక వెరీ ఫస్ట్ అయినాచ్యులేషన్ అనమాట నీవేస్తూ నాకెందుకు కూడా విడ్వరంగా ఉంది మీకు అలా లేకపోతే గాడ్ ప్లస్ మీరేం చెత్త చేయకండి స్వామి పుష్కరిణి స్వామి పుష్కరిణి తటే అంటారు అది పుష్కరిణి తటే కాదు స్వామి ఎవడో పట్టించుకోడు నా వాడు ఎవడో పట్టించుకుంటాడు ఏమిటా మాములుగా వెళ్ళు ఇంత పొడుగు దీర్ఘాలు పెట్టేసి శ్లోకం జరిగేసి చేతులు ఇల్లు పేసుకుని వెళ్ళకపోతాం మాకు అలా చూడరదు మాకు దానికి ప్రతిపాదన ప్రకృతి ప్రత్యేకము ఇవన్నీ అయితే శక్తిలో అయితే కానీ మాకు రోజు గడపడు కాబట్టి ఈ స్వామి పుష్కరిని ఏమిటంటే నేను ఈ స్వామి ఎక్కడ పెట్టాలి అది ఈ కెనాట్ స్టాండ్ దేర్ లైక్ దా ఎందుకంటే స్వామి అని ఉంది స్వామి అని అది వేరే స్వామి హరస్వామి హరస్వామి అంటే సమాసంలో పడింది సమాసంలో పడినప్పుడే నలో పుష్ప్రాతిపతి కాంతశ నకారం లోపిస్తుంది స్వామి పుష్కరణి తట సమాసం అయింది ఈ పుష్కరణిలతో స్వామిని ఎలా సమాసం చేస్తావారండి అంటే నేను వాటపు చేశా అంటే నువ్వేమీ పండితుడు అయ్యా నీకు తెలియదాయి మాత్రం స్వామీయే పుష్కరణి అంటే ఇదేం స్వామి స్వామి వెంకటేశ్వర స్వామి అంటే ఆ స్వామి వేరు ఈ స్వామి వేరు ఇది భక్తుడు స్వామి అది దేవుడు స్వామి ఓహో నాకు తెలియదు ఆ సమస్య అందరూ తెలుసుకోండి మీకేమీ ఆశ్చర్యం కల్పించకపోవచ్చు నాకు పెద్ద ఇండోరం అనిపించింది ఓహో అలాగా ఎనీవే డౌన్ వది శివలో భాగం కాదు ఇది ఇవన్నీ అలా బయట ఇటు ఒకటి వేలాడుతూ ఉంటాయి కొన్ని వర్సెస్ అవి ఉంటే ఆయన చేసుకుంటూ పోతాం అలాంటి వరిస్థితి అవి ఉంటుంది లేదంటే సూర్యవాదంలో బాధ అయితే నాకేమో అలాగేవో అనుకున్నాను దాన్ని కాబట్టి సో ది పాయింట్ ఈజ్ అహం వీడు అహంకారం మమకారాన్ని పెట్టుకుని ఆ పరమేశ్వరుని ఆరాధించడం మొదలుపెట్టలేదు మొదలుపెడితే నేనిక్కడా దేవుడు అక్కడ కొంచెం వేదాంతం తెలుసుకున్నాడు తెలుసుకుని నేను ఇక్కడ దేవుడు కూడా ఇక్కడ ఇప్పుడు ఆ ఫ్యూషన్ అవ్వాలి ఆ ఫ్యూషన్ అవ్వాలండి ఆ శ్యూసం అవ్వకపోతే ఈ భక్తుడు భక్తుడే దేవుడు దేవుడే తీర్థానికి తీర్థం ప్రసాదానికి తీర్థం ఆ ఫ్యూషన్ అవ్వాలి దేవుటి ఫ్యూషన్ ఒకే చైతన్యంలో ఒకే హృదయం అంటే చైతన్యం ఉంది ఒకే చిరాకాశంలో ఆ భక్తుడు ఉన్నాడు ఆ దేవుడు ఉన్నాడు ఎంతకాలం అలా విజుడిగా ఉంటారు ఒకే చిరాకాశంలో ఉన్నప్పుడు ఆ భక్తుడు ఆ దేవుడు అలా విజుడిగానే ఉండిపోతారా సపరేట్గానే ఉండిపోతారా సపరేట్గానే ఉండిపోతారు అంటే వాడి పేరే ద్వైతి వాళ్ళే ద్వైతి అంటారు అద్వైత ఏమంటాడంటే అలా సపరేట్గా ఉండదా ఈ భక్తుడు ఆ దేవుణ్ణి పరిశీలిస్తూ ఉంటాడు ధ్యానం చేస్తూ ఉండి ధ్యానం చేసి చేసి చేసి ఆ దేవుడిలో కలిసిపోతాడు కలిసిపోతే దేవుడు ఒక్కడే మిగులుంటాడు దేవుడు ఒక్కడే మిగులుంటే ఇంక దేవుడు కాదు అది ఏదో అదే అని పరంబ్రహ్మం ఆపండి ఇంకా దాన్ని కూడా అరక్షాలి దేవుడని కూడా అరక్ష సో వీడు బ్రహ్మ ఎవడైతే ఈ విధంగా బ్రహ్మని తెలుసుకుంటాడో వాడు బ్రహ్మయే అయిపోతారు సముద్రం యొక్కచిిని లోతుని తెలుసుకున్నటువంటి ఉప్పు బొమ్మ ఏమవుతుంది సముద్రమే అయిపోతుంది ఇంకో మహాత్ముడు ఇంకో విషాంతం చెప్పాడు వర్షపు చినుకు ఆ మేఘంలో ఇరుక్కునుంది మేఘంలో ఉంది అక్కడి నుంచి అది తహతహలాడిపోతుంది ఏమని సముద్రుణ్ణి కౌపులించుకోవాలి అని సహతహలాడిపోతుంది కానీ తనకి సముద్రుడికి మధ్యలో దూరం ఉండిపోయింది ఓ మైలు దూరం మైలు ఎత్తునుంది మేఘం ఆ మేఘాన్ని ప్రార్థిస్తోంది ఆ సముద్రాన్ని ప్రార్థిస్తోంది నేను సముద్రుణ్ణి కౌగులించుకోవాలి టైం వచ్చింది ఆ బిందువు మేఘం నుంచి బయటపడింది ఆకాశంలో పయనించింది సముద్రుణ్ణి కౌగులించుకుంది కౌగులించుకుని ఏమైపోయింది సముద్రుడు అయిపోయింది కాబట్టి బ్రహ్మను తెలుసుకున్నవాడు బ్రహ్మయే అయిపోతాడు ఓకే అయితే చూడండి అహంకార మమకారములతో కూడిన జీవుడికి పుట్టుక చాలు ఉంటాయి తప్ప బ్రహ్మడే అయిపోయిన శుద్ధ చైతన్యానికి పుట్టుక ఉండదు కాబట్టి చాలు ఉండదు కాబట్టి మళ్లీ తిరిగి పుట్టడం ఉండదు పుట్టుక ఉంటే చాలు ఉంటుంది చాలు ఉంటే మళ్లీ పుట్టడం ఉంటుంది అంతేకానే పుట్టుక గురించి హడావిడి చేయకూడదు పుట్టుతో గురించి హడాల్టి చేయకూడదు మామూలుగా ఊరుకోవాలి ఎందుకంటే పుట్టుగా మీరు హడాలు చేసి బర్త్డే బర్త్డే అన్నారనుకోండి అంటే మీరు బర్త్ని స్వీకరించినట్లు అవుతుంది భర్త్ను స్వీకరిస్తే ఏమవుతుంది డెత్ని స్వీకరించాలి అంతటితో అది అక్కడ కూడా మళ్లీ బర్త్ను స్వీకరించాలి ఈ మళ్లీ బర్త్ బుద్దింకో ఎలకటల్లో అయితే ఇప్పుడు గదిలాలు ఉంటాయి చూడండి గండులము అయితే బల్లిలు ఉంటాయి ఈరోజు ఈ స్తంభాల మీద వెళ్ళాడుతూ ఉంటాయి బల్లి అదే అవి పుట్టాడు అనుకోండి అమ్మో వద్దు మా బర్త్ గురించి వద్దు బర్త్ డెత్ వచ్చి మళ్ళీ భర్త్ వస్తోంది వద్దు వైఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఎవరిన్నా ఎందుకంటే నీ స్వరూపాలను నీకు తెలుసుకుంటే పరబ్రహ్మ స్వరూపుడు అయిపోతే నీకు పుట్టుకే లేదు పుట్టుక లేదు కనుక చావు లేదు చావు లేదు గనుక మళ్లీ తిరిగి పుట్టుక అనేది లేదు శ్లోకం అనేసరిగా యహా ఎవడైతే ఏం ఈ విధముగా బ్రహ్మ పరమాత్మను పేదా తెలుసుకుంటున్నాడో ఏష ఈతడు స్వయం తాను బ్రహ్మ ఏవతి బ్రహ్మే అభుచున్నాడు బ్రహ్మణ పరమాత్మకు జన్మ పుస్తూక నాస్తి లేదు అత ఇువలన ఏషడు పునః తిరిగి నాయతే బ్రహ్మ వేదైబ్రహ్మై స్వయ బ్రహ్మణి పునరేషణాయతే అయితే ఈ బ్రహ్మను తెలుసుకుని బ్రహ్మయ్య అగుత దీంట్లో ఇంకొక రెండు అంశాలు మీరు జాగ్రత్తగా గమనించదగ్గవి కలవు ఒకటి ఏమిటంటే ఒకటి మొదటిది బ్రహ్మను తెలుసుకుని బ్రహ్మగుత అన్నది దీనికి శంకర భగవత్పాదుడు బ్రహ్మసూత్ర భాష్యంలో ఒక దృష్టాంతం చెప్తారు వాడు రాజపుత్రులు కానీ బందిపోవట్లుగా బందిపోవట్లుగా ఇళ్ళ ఇంట్లో పెరిగాయి ఇది ఒక దృష్టాంతం జరిగారు ఇంకో దృష్టాంతం చూశాను అది సింహం మేకల మందలో ఉంది గొర్రెల మందలో ఉంది గిడ్డికి ఉంది అది ఎలా ఉందంటే దీన్ని తల్లి దీనిని కని ఈ సింహాన్ని కని అది వెంటనే మరణించింది దాకండి ఆ ప్రసవ సందర్భంలో ప్రాణాలు పోయేదానికి అది మరణించింది అది కనిన టైముకి ఆ సమీపంలో ఉండే గొర్రెల మాందం ఒకటి అటుగా వెళుతోంది ఇది ఈ శిశువు ఈ శిశువు తల్లి చచ్చిపోయింది ఆ గొర్రెల మందలో దూరింది ఎటు వెళ్లాలో తిరిగి వెళ్ళాలి తప్ప కడుగులు వేసుకుంటే గొర్రెల మందలో దూరింది ఆ గొర్రెలు ఏం చేశాయంటే ఈ సింహాన్ని దీన్ని తమ మందలో కలిపేసుకున్నాయి మరి వాటి పేరే గొర్రెలు కదా కలిపేసుకున్నాయి ఆ గొర్రెల కాపర ఏం చేశాడంటే సరైన చిన్నపిల్ల వాటితో కలిసి తిరుగుతోందని వాడు కూడా ఎలా చేశాడు అది ఆ గొర్రెల మందలో తిరిగి గిడ్డి తింటూ ఉండేది గడ్డి దీంతో గొర్రెలు ఏమంటాయి మేమే మే అని ఓ సౌండ్ చేస్తే అలాగని మేమేమే అని గొడలు మేతలు సౌండ్ చేస్తే చూసారా అలాంటి సౌండ్ చేస్తుంది సింహం పెరుగుతుంట మందలో పెరుగుతుంది సింహం గొర్రెల మందలు గడ్డి తింటూ ఉంటుంది మేమేమే అంటూ ఉంటుంది మేము ఈ లోపల ఓ సింహం చూసింది చూసి దాన్ని చూసి గొర్రెలన్నీ పలుకుతాయి ఇది పలుకుతుంది గొర్రెలన్నీ మేమేమే అంటే పలుకుపోతే ఇది మేమేమే అంటే పారిపోతావు అప్పుడు ఆ సింహం దీన్ని పట్టుకుంటున్నాం పట్టుకుని ఎందుకు పారిపోతున్నావు అనమాట అంటే భయం వేసి పారిపోతున్నాం మా సోదరులందరూ పారిపోయినట్టుగానే నేను కూడా భయం వేసి అవన్నీ గొర్రెలు అందుకోసం పారిపోతున్నాయి నువ్వెందుకు పారిపోతున్నావు మేము గొర్రెనే అందుకోసం నేను పారిపోతున్నాను నువ్వు గొర్రెలు నువ్వు గొడవ ఉంటావు బండి నేనేటి నువ్వు సింహ నేను ఏదో నువ్వు కూడా అదే అబ్బే చూడు నేను గడ్డి ఇంకా నవ్వుతోనే ఉన్నాను మేమేమే అంటూనే ఉన్నాను అవును మరి నువ్వు నీ గురించి నీకు తెలియక అలా తయారై ఉన్నావు నీ గురించి నీకు తెలియక నువ్వు పని చేయి చూడు ఆ గొద్దలను చూసావా చూశాను నన్ను చూసావా చూశాను రా నాతో రా అని ఒక నీటి పడియ దగ్గరికి తీసుకెళ్ళి ఇప్పుడు నిన్ను ను చూసుకో అని చూపిస్తుంది చూపిస్తే నీటి పడియలో చూసి అది అంటుంది నేను గుర్రేనే కాను సింహాన్ని అంటే అప్పుడు ఈ సింహం సలహా చెప్తుంది గడ్డి తిన్నం మానే నా గడ్డి పడకలు పారదర్శన పడక ఇంకా గడ్డి తినక అను ఒక్కసారి సింహం ఆదం చేయి సింహనాదం చేయసారి అని తను నాదం చేసి చూపిస్తుంది ముందు కొంచెం సందేహిస్తుంది తప్పుగా చేస్తుంటే ఇంకంప్లీట్గా నాదం చేస్తుంది మళ్ళీ అలవాటు తొందరగా వచ్చేస్తుందంటే సింహనాదం చేస్తుంది కరెక్ట్ అలాగే అలాంటి నాదమే చేయి ఇంకా గడ్డి తినం నీవు పశుపక్షాదులను వేటాడి తర్వాత సింహనాదం చేయి మేమేమే అనకు అని చెప్పేసి అసింహం వెళ్ళిపోతుంది ఈ సింహము స్వయమేవ మృగేంద్రత ఆ అడవిలో సింహనాథం చేస్తూ హాయిగా జీవిస్తుంది మనిషి అలాంటి వాడు వాడు బ్రహ్మ వాడు ఏమిటంటే గొర్రెల మందలాంటి మధ్యలో పడి తండ్రి తాత నాన్న కొడుకు భార్య కళ్ళ ముక్కుతో వీళ్ళందరూ తిక్క ఉన్న వాళ్ళందరూ గొర్రెలు వరలే కదా ఎవరి తల్లిదండ్రులు కొడుకుకి పెళ్లి చేయాలని కంగారు పెడతారు పెళ్లికి పెళ్లి ఎందుకు చేయాలి వాళ్ళు పెళ్లి చేసుకుని వాళ్ళు సుఖపడుతున్నారా దుఃఖపడుతున్నారా దుఃఖపడుతున్నారా కానీ వీడికి పెళ్లి చేయాలని కంగారు ఎందుకో తెలుసినా ఆ కంగారు రకాలన్న రహస్యం తెలుసినా వీడికి పెళ్లి అయిపోవాలి మళ్ళీ కొడుకులను కనీయాలి మన వంశం అభివృద్ధి చెందాలి మనం పితృలోకాలను పొందాలి వీళ్ళిచ్చే తర్పణాలు మనకి ముడతాయి వీడిచ్చే పిండాలు మనకి దక్కుతాయి మన వంశంలో పేరు మన పేరు ప్రఖ్యాతులు ఈ లోకంలో నేను ఈ లోకం నుంచి నిష్క్రమించిన నా కొడుకు రూపంగా నేను ఈ లోకంలో మిగిలిపోతాను నా మనవడి రూపంగా నేను ఈ లోకంలో మిగిలిపోతాను దిస్ ఇస్ ఆల్ కల్చరల్ రిలిజియస్ కండిషనింగ్తో కూడిన కంటిన్యూవిటీ అర్థం ఏంటంటే ఇక సోషల్ వీడికి పెళ్లి చేసేయాలి ఆ ఫలానా వాళ్ళ అమ్మాయికి పెళ్లి చేసేయాలి పెళ్లి చేసేస్తే మన కులం వాడి కులం ఒకటే మన స్టేటస్ వాడి స్టేటస్ ఒకటే మన స్టేటస్ పెరిగిపోతుంది ఫలానా వాడు విజయంకుండా అనుకుంటే వాడు విజయంపుడు అంటే వీడికి వీడి విజంకుడు అంటే వాడికి గొప్ప డబ్బులు వస్తాయి ఆ పాతప్పేతో తీర్చేచ్చి కట్నం తోటి అని వీడిని తీసుకెళ్ళి వీడి పాపం అమాయకంగా ఎక్కడో కూర్చుని చదువుకుంటుంటే వాడు కినక పుట్టుకులాసుకొచ్చి రే పెళ్లి చేసుకోరా అంటే వాడు వాడు మేక గుర్రె కదా ఆ చెప్పినట్టుగా ఈ చిన్న గొర్రె పెళ్లి చేసుకుంటా నేను తండ్రిని నేను భర్తని నేను భార్యని నేను అల్లుడిని నేను అల్లుడిని అనేంత మహా దుఃఖం అదే కానిపోతుంది ఎందుకంటే వీడు నేను అల్లుండే అన్నప్పుడల్లా వాళ్ళు రా చేస్తారు పై పై నేను నవ్వుతూ ఉంటా రా కూర్చొని మర్యాద చేస్తా లోపల వీహోచవ రోజు రెండు రోజులుగా వీడితేడు పడాలి జామాత దశమగ్రహ రెండు రోజులు పోతాడు ఈ రెండు రోజులు వీడితేడు పడాలతో వాళ్ళతో వాళ్ళు అనుకుంటారు కూడా రెండు రోజులు కొంచెం వద్ద జాగ్రత్తగా ఉండింటారు ఆ రెండు రోజుల్లో వీటికి కిందికి ఎప్పుడు ఒకసారి ఒకసారి ఎక్కువ పెట్టి పను చేస్తారు మధ్యలో చిన్న చిన్న రాళ్ళు చేస్తారు అవమానం చేస్తారు వీడు బతుకున్నంతగానం ఆ అవమానాల్ని స్మరించుకుంటూ బతుకుతాడు ఆయన తల్లి వీళ్ళు చూపిస్తారు కాబట్టి ఈ సంసారంలో తన స్వరూపము తెలుసుకోని వాడు బ్రతికి పట్టకట్టే ప్రసక్తే లేదు వాడు ఖర్చు అయిపోతాడు వాడు వాడిని ఈ సంసారం ఇంగేస్తు ఇంతకీ వీడి స్వరూపము సింహము సింహానికి వీడికి ఏమీ తేడా సో శంకర భగవత్వాడు చెప్పిన దృష్టాంతం ఏంటంటే వాడు బందిపోట్ల ఇంట్లో పెరిగిన రాజకుమారుడు మంత్రి మంత్రి అంటే జ్ఞానం ఆ మంత్రి ఏం చేశాడు రే నువ్వు రాజకుమారుడు నువ్వు బంధిపోతున్నా కావు అని చెప్పాడు అని చెప్పి ప్రూఫ్లు అవి చూపించాడు అపోలికలు కుటుంబ సభ్యులు ఇత్యాదులన్నీ ప్రూఫ్లు బర్త్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ అవి చూపించి ప్రూఫ్ చేశారు పక్కా ప్రూఫ్ వెంటనే ఆ రాజకుమారుడు నేను రాజకుమారులని ఇప్పుడు ఎలా అయ్యాడు రాజకుమారుడు బాహ్యంలో మార్పులు ఏదైనా తెచ్చుకున్న రాజకుమారులు అయ్యారా కాదు కర్మ ఏదైనా చేసే రాజకుమారులు అయ్యారా కాదు ఏదైనా ఉపాసన చేసే రాజకుమారులు అయ్యారా కాదు కేవలము తెలుసుకొని రాజకుమారులు అయినా వాడు ఒక ప్రశ్న వెళ్ళాడు నాకు ఇంకా బందుకోటు దొంగలాగా అనిపిస్తోంది రాజకుమారులాగా అనిపించట్లేదు ఎలాగా అని వెళ్ళాడు అరైతే మంత్రి చెప్పాడు చూడు బందిపోటు దొంగలా అనిపించినప్పుడు అల్లా నువ్వు నీపిస్తా నువ్వు నచ్చజెప్పుకో అహం రాజపుత్ర అని నచ్చజెప్పుకో నేను బంధుకో అను తాను రాజపుత్రులను అని నచ్చజెప్పుకో అలాగే ఈ జీవుడు కూడా అహం లపిత అహం న మాత అహం లపితా మహహ అహం నా అహం న అహంనా అని వీడికి వీడిని నచ్చజెప్పుకుంటే ఏది కాదో దాన్ని తిరస్కరించిన వెంటనే తాను ఏదై మిగిలి ఉంటాడో అదే బ్రహ్మ దాన్ని మీరు బ్రహ్మ అని చెప్పక్కర్లేదు సపోజ్ వాడు వేదాంతం చదువుకోలేదనుకోండి సంస్కృతం చదువుకోలేదనుకోండి అహంలో అధ్యారోపాలన్నింటినీ కూడా నిషేధించి కూర్చున్నాడనుకోండి వాడికి బ్రహ్మ పదము తెలియదు కానీ వాడు బ్రహ్మస్వరూపుడై చెప్పాడు అర్థమైందా లేదు కాబట్టి ఆ ఆ వర్షా జలము ఆ వర్షపు జలము ఆ నీటి బిందువు దానికి సముద్రము అనే పదం తెలియకపోయినా పర్వాలేదు అతి సముద్రంలో తెలియనైపోయి సముద్రం కాబట్టి బ్రహ్మ పదం తెలియనట్లు ఇంకొకడు బ్రహ్మ అని కాకుండా టావో అనే పదంతో తెలుసుకుంటాడు టావో అనే పదం ఇంకొకడు గాడ్ అనే పదంతో తెలుసుకుంటాడు ఇంకొకడు దట్ అనే పదంతో తెలుసుకుంటాడు మరొకడు ఏ పదము లేకుండా తెలిసేసుకుంటాడు ది నాట్ సంథింగ్ దట్ వర్డ్ ఇస్ రిక్వైర్డ్ అనే రూల్ కూడా ఏమీ లేదు కాబట్టి బ్రహ్మ అనే పదం తెలిసి ఆ బ్రహ్మకు సంబంధించిన సూక్తాలన్నీ నువ్వుకొచ్చేసిన వాడే తెలుసుకుంటాడు అని మాత్రం మీరు సో ఈ విధంగా అంటే రెండు అంశాలు మీకు బ్రహ్మను తెలుసుకుని బ్రహ్మలా అయ్యాడు అనే పాయింట్ ఒకటి సింహ దృష్టాంతంలో చెప్పాను రెండవది నేను బ్రహ్మని అని అనుకోవాల్సిందేమీ లేదు తెలుసుకోవాల్సిందేమీ లేదు వాస్తవంలో నేను అబ్రహ్మను కాను అని తెలుసుకుంటే సర్పడు నేను ఘటాకాశమును కాను అని తెలుసుకుంటే చాలు నేను ఘటాకాశమును కాను నేను మహాకాశమును అని తెలుసుకొని అక్కర్లా అడిషనల్ ఎందుకంటే అది తానే తాను కాకపోతే తెలుసుకోవాలి తానే కాబట్టి ఇప్పుడు మీరు ఫస్ట్ క్లాస్ డిపార్ట్మెంట్లో ఎక్కాలనుకోండి సెకండ్ క్లాస్ కనపడింది అనుకోండి ఇది సెకండ్ క్లాస్ నేను ఎక్కాల్సింది ఇది కాదు అని తెలుసుకుని ముందుకు వెళ్ళి ఇది ఫస్ట్ క్లాస్ నేను ఎక్కాల్సింది ఇది అని ఎక్కాలి ఇక్కడ అలా ఇక్కడ అలా అక్కడ ఏమిటంటే రెండు తనకంటే భిన్నంగా ఉన్నాయి కనుక ఒకదాన్ని తిరస్కరించి ఇంకోదాన్ని పట్టుకోవాలి ఇక్కడ ఒకదాన్ని తిరస్కరించి రెండో దాన్ని పట్టుకోక్కర్లేదు ఎందుకంటే రెండోది తానే స్వయం స్వయం అనే పదం ఉందిగా స్వయం బ్రహ్మైవ భగవతి ఆ స్వయం అనడానికి అర్థం సో ఈ విధంగా విద్యాఘంఘస్వామి ఈ పంచదీ మూడవ ప్రకరణం పూర్తయింది అప్పుడే మూడో రెండా మూడా మూడు ప్రోగ్రెస్ పంచకోశం వివేకాన్ని పూర్తి చేసినాను నిజానికి నేను బాగా చూశాను ఈ మధ్యన ఏ పుస్తకం ఆ చిన్న పుస్తకం చూశాను మునుగొండ వెంకటరామశాస్త్రి గారు మహా విద్వాంసుడు ఆయన మోస్ట్ అథెలిటిక్ స్కాలర్ ఆఫ్ వేదాంత కాబట్టి ఆయన సంగ్రహం చేసిన విధానం నేను చూసాను ఎందుకంటే ఆ రకమైన ప్రక్రియలో నేను కొంత కృషి చేశాను కాబట్టి నాకు తెలుస్తూ ఉంటుంది మోటార్ సైకిల్ బాగు చేసి ఉన్నవాడికి ఇంకో మోటార్ సైకిల్ తీసిన వెంటనే దాని దాని అలంపాలని తెలుస్తూ ఉంటాయి ఆ రకంగా నేను సూత సంహితను తీసుకుని ఒక మూడు నాలుగు సంవత్సరాలు దాని మీద కుషిపట్టి సూత సంహిత సారహ అనే ఒక ప్రక్రియను నేను చేసి ఉన్నాను సో అలాగే ఈయన కూడా అటువంటి ప్రక్రియనే చేసినాను సో అది చాలా బాగా చేశారు ఏ శ్లోకాలైతే ఆయన విధులు అది లేకున్నా మీకు నష్టం ఏమీ మీరు తెలుసుకున్న దాని యొక్క మరింత వివరణ తప్ప డైలేషన్ అంటారు మీరు నష్టపోయే విషయంలో నష్టం ఏమీ కాబట్టి దట్ ఐడియా ఈ పుస్తకాన్ని నాకు ఈ పుస్తకం నాకు అంటపడ్డటము దీన్ని మనం పఠన పాఠాల్లో పెట్టాలి అనేటువంటి సంకల్పం కలిగి ఎందుకంటే ఈ పుస్తకాలు వాళ్ళు పఠన పాఠనాలు చేయలేదు మనమే చేశాము ఈ ఈ పుణ్యం మనకే దక్కింది ఆయన రాశారు అవి ఎక్కడ మూలం పుస్తకాలు మనమే బయటికి తీసాం ఆ పుస్తకాలని ఆ పుస్తకాలు ఉన్నాయని వాళ్ళకి తెలియని కూడా తెలియదు అప్పుడు నేను కబురు పెట్టాను కబురు పెడితే ఇక్కడ ఏమండవి చౌట పాపాయపాలెంలో ఉన్నాయి పాప ఇంట్లోనూ అక్కడ ఉండాలి నేను చూస్తాను అని వాళ్ళు వెతికి దుమ్ములు దులిపి కర్తలు తీస్తే ఓ యాభై పుస్తకాలు ఉన్నాయి యాభై పుస్తకాలు నేను చేతికి వచ్చాను కాబట్టి ఒక రకంగా ఒక మంచి మణిపూసం అంటే ఒక గ్రంథాన్ని మనం బయటకు తీసి అధ్యయనం చేసుకున్నాం నన్ను అడిగితే మొత్తం మధ్య సంతాలు ఎందుకు చదవాలంటే పదేళ్ళు పడుతుంది ఈ సంగ్రహ రూపంగా చదివితే చాలా మంచి ప్రోటస్ వచ్చింది మూడో ప్రకరణం పూర్తయింది ఇక నాలుగవ ప్రకరణం దీన్ని ద్వైత వివేక ప్రకరణము అంట చూడండి అద్వైతము సత్యము అయిపోయింది పుస్తకం మూసేశారు మీ ముందే ఏముంటుంది ద్వైతం ఉంటుంది మేమునే అద్వైతం కనపడదు అద్వైతం వచ్చి మీకు ఎదురకుండా ప్రత్యక్షమై తాండవం చేస్తూ సినిమా హాల్లో కూర్చుని పుస్తకం చూసుకుంటూ కూర్చున్నారు పుస్తకం చాలు లేదని మూసేది ఎదురకుండా ఏముంటుంది సినిమా ఆ సినిమాతో మీరు డీల్ చేయాల్సి ఉంటుంది ఆ సినిమాలో ఎవేవో ఉంటాయి అలాగే ఈ ద్వైతం అనే సంసారం మనం ముందు ఉంటుంది దీని గురించి సరైన అవగాహన ఉండాలి అసలు సంసారం దీంట్లో ద్వైతంలో దేవుడు పెట్టిన ద్వైతం ఎంత మనం కల్పించుకున్న ద్వైతం ఎంత ఏ ద్వైతాన్ని ఏ విధంగా మనం హ్యాండిల్ చేసి ఈ ద్వైత బంధం నుంచి మనం బయటపడాలి అనేటువంటి వివరాలను ఆయన చాలా బాగా విచారణ చేస్తారు ైత వివేక ప్రకరణము మొదటి శ్లోకం దాము ఈశ్వరే స్పష్టం ద్వైతం వివిచ్య వివేకే సతి జీవే హేదో స్ఫుటీ భవత్ అదలా కనస్వపాన్ని మనం కరెక్ట్గా తెలుసుకోవాలి ఒకరికే అహం బ్రహ్మాస్మి అని ఒకరికే బడాయి కింద చెప్పుకున్నట్టుగా కాదది మన స్వరూపాన్ని మనం మెట్టు మీద మెట్టు ఎక్కుతూ తెలుసుకుంటూ ఉండాలి ఎలా తెలుసుకోవాలంటే మనం ఎదురుకుండా ఈ జగత్తున్నది ఇది ఒక ప్రవాహము నేను ఆ ప్రవాహంలో భాగం కాదు ఎందుకని ఎందుకు భాగం కాదు అంటే నాకు తెలుస్తూ ఉంది కదా ఇది ప్రవాహము అని తెలుస్తూ ఉంది కదా ప్రవాహంలో పడిపోతే మీకు తెలియదు మీరు కూడా ప్రవాహంతో పాటు పోతూ ఉంటారు మీకు ప్రవాహము అని మీరు గట్టి మీద ఉండి దాన్ని చూస్తున్నారన్నమాట మీరు సాక్షిగా సాక్షి చైతన్య స్వరూపుడే ఉన్నారు సరిగ్గా అదే దృష్టి ఆ జగత్తును అలా సాక్షిగా చూస్తూ ఉండాలి దేహమును సాక్షిగా చూడాలి అవేర్ఫుల్ సాక్షర్ఫుల్ రెండు కలిసి ఉంటాయి ఏది సాక్షియో అదియే చైతన్యం చైతన్యం ఏది చైతన్యమో అదియే సాక్షి తర్వాత ఇంద్రియములను సాక్షిగా దర్శిస్తూ ఉండాలి తర్వాత మనస్సు యొక్క ప్రవాహాన్ని సాక్షిగా చూడాలి బుద్ధిని సాక్షిగా చూడాలి అహంకారం ఈగో దాన్ని కూడా సాక్షిగా దర్శించాలి తాను ఆ చైతన్య స్వరూపుడుగా నిలిచి ఉండాలి ఇది అభ్యాసం ఈ మెడిటేషన్ ఒకసారి ఒక పది మెడిటేషన్ చేద్దాము ఒకటి రెండు దీపాలు ఆడుకుంటే సరిపోతుంది అన్ని దీపాలు అక్కర్లేదు మనం ధ్యానాన్ని అభ్యాసం చేస్తూ ఉండాలి ఇటువంటి ధ్యానము దీన్ని ఆత్మధ్యానంగా ఉంటారు దేవుణ్ణి ధ్యానం చేయటానికి ఈరోజు స్థానము నియమము ఇత్యాదులు ఉంటాయి తప్ప ఆత్మధ్యానానికి ఏ నియమములు ఏ స్థానములు అక్కర్లేదు ఎందుకంటే ఆత్మయే సర్వము నేను సర్వకాలములలో ఆత్మస్వరూపుడనే అయి ఉన్నాను కాబట్టి ప్రత్యేకంగా కొత్తగా పవిత్రత అవి అని తెచ్చుకోకుండా మనస్సుకి పవిత్రత కావాలి తప్ప ఆత్మయందు పవిత్రత నిత్య కొత్తగా ఏమీ పవిత్రత రాదు కాబట్టి నేను సర్వకాలముల ఎందు పవిత్రుడని శుద్ధుడని నేను నా స్వరూపమునందు నిలిచి ఉండాలి ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే నేను పునఃపున మళ్ళా మళ్ళా మధ్యలో సంసారంలోకి వెళ్ళినా మళ్ళీ వెనక్కి వచ్చేసి నా స్వరూపము ముందు నేను నిలిచి ఉండాలి నా ఎదురుగా ఈ సంసారము ఇలా ప్రవహిస్తూ ఉంటుంది సంసారం అంటే ఏమిటి డబ్బు వస్తూ ఉంటుంది ప్రవాహం ఆదాయం ఏం ప్రవాహం బంధువులు మనకు కావలసిన వాళ్ళు కొత్త వాళ్ళు పుట్టుతూ ఉంటారు ఉంటారు అదో ప్రవాహం కొంతమంది బంధువులు ఈ లోకాన్ని విద్దు పెట్టి వెళ్ళిపోతూ ఉంటారు కొత్త బంధువులు పుట్టుకొస్తూ ఉంటారు ఇదొక ప్రవాహం సుఖములు ఎవకుండా సుఖాలు వస్తాయి వచ్చినవి పోతాయి దుఃఖాలు వస్తాయి అదిపోతాయి అదో ప్రవాహం ఇది దీనికే సంసారము ప్రవాహము పేరు నేను ఈ ప్రవాహమును సాక్షిగా దర్శించే చైతన్య స్వరూపుడను ఐవే నేను తెలుసుకునేవాడని వేని సుఖదుఖములు ప్రవాహాన్ని పుట్టి వారి యొక్క పుట్టుకను దిట్టేవారి యొక్క దిక్కుతను తెలుసుకునే చేతనులను ధనము యొక్క రాకపోకలను తెలుసుకుంటూ ఉండే చేతనులను ఈ సంసారమైనటువంటి ప్రవాహాన్ని తెలుసుకుంటూ ఉండే సాక్షిస్వరూ కూడా ఈ దేహము ఇది ఒక ప్రవాహము ఇది కూడా కాలంలో ప్రవహిస్తూ ఉంటుంది పుట్టింది ప్రవహించి ప్రవహించి దిట్టుతుంది ముందు బాల్యంలోకి ప్రవహించింది ప్రవహిస్తూ ప్రవహిస్తూ బాల్యాన్ని వదిలిపెట్టి యవ్వనంలో పడింది ప్రవహిస్తూ ప్రవహిస్తూ యౌవనాన్ని విడిచి మధ్య వయస్సులోకి వచ్చింది ఇదేహం ప్రవహిస్తూ ప్రవహిస్తూ మధ్య వయస్సు విడిచి పెద్ద పడింది ఇంకా ప్రవహిస్తూ పుట్టి ప్రవహించి దిత్తుంది ఈ ప్రవాహంలో ఒకప్పుడు ఆరోగ్యం ఇంకొకడు అనారోగ్యం ఆరోగ్యంగా ఉంటుంది ఆరోగ్యం పోయి అనారోగ్యం వస్తుంది కొంతసేపు అనారోగ్యం ఉంది అది పోయి మళ్ళీ ఆరోగ్యం వస్తుంది ఇది ఒక ప్రవాహం ఈ ప్రవాహాన్ని నేను తో ఉన్నా ఇంద్రియములు కళ్ళు తెరిచినప్పుడు రూపాలను చూస్తూ ఉంటాయి రూపాలను ఎలా చూస్తాయి రూపం ఉండదు రూపం పోయి ఇంకో రూపం అది పోయి మరో రూపం అది పోయి స్పర్శ స్పర్శ ప్రవాహము అలా ప్రవహిస్తూ ఉంటుంది గాలి తగులుతుంటే ఆ స్పర్శ వేడిగా తగిలితే వేడి యొక్క స్పర్శ వస్త్రముల యొక్క స్పర్శ ఆ స్పర్శ ఒక ప్రవాహమే ఒక నది ప్రవహించినట్టుగా ఆ స్పర్శ జ్ఞానము ప్రవహిస్తూ ఉంటుంది విస్మర్శారనే ప్రవాహాన్ని నేను తెలుసుకుంటూ ఉన్నాను మనస్సు ఎవరో సంకల్పాలు ఆలోచనలు ఎవరో సందేహాలు ప్రవాహం గత స్మృతులు ప్రవహిస్తూ ఉంటారు భవిష్యత్తు గురించి బెంగలు సందేహాలు ఇవ్వ తలాతోకాలేని సంకల్పాలు ఇవ్వ ఆలోచనలు సుఖం సుఖానికి చెందిన ఆలోచనలు సుఖ సంకల్పము దాన్ని వెంబడి దుఃఖ సంకల్పము ప్రవాహం మంచి ఆలోచనలు మంచి కాని ఆలోచనలు చెడు ఆలోచనలు అవి ప్రవాహం లభిస్తుంటే పోతుంటాయి ఏ ఆలోచన స్థిరంగా నిలబడదు వచ్చి నేను మాత్రం స్థిరంగా ఈ ప్రవాహాన్ని చూస్తూ ఉన్నాను ఈ మనస్సు యొక్క ప్రవాహాన్ని చూస్తూ ఉన్నారు ఇమోషన్స్ ఒకప్పుడు దుఃఖం కలుగుతుంది ప్రవాహం ఒకప్పుడు కోపం వస్తుంది ఇంకో ప్రవాహం చికాకు ఇంకో ప్రవాహం ఉత్సాహం ఇంకో ప్రవాహం ఏది నిలబడదు కోం వస్తుంది పోతుంది నిలబడదు ఉత్సాహం వస్తుంది పోతుంది నిలబడదు ప్రవాహం ఈ మోషన్స్ యొక్క ప్రవాహాన్ని నేను చూస్తూ ఉన్నాను మీద నిలబడి నేను వ్యక్తు మీద నిలబడి నదిని ప్రవహిస్తున్న నదిని చూస్తున్నాను అలాగే నేను నేనుగా ఉండి ఈ భావావేశముల ఇమోషన్స్ ని చూస్తూ నేను నేనుగా ఉండి ఈ మనస్సులోని సంకల్ప వికల్పాల ప్రవాహాన్ని చూస్తూ ఉన్నాను నేను నేనుగా ఉండి ఈ స్పర్శ జ్ఞానంలో ప్రవాహరూపమైన స్పర్శను తెలుస్తూ ఉన్నాను శబ్దముల ప్రవాహాన్ని శబ్దజ్ఞా ప్రవాహ రూపమైన శబ్దజ్ఞానాన్ని తెలుస్తూ ఉన్నారు సాక్షిగా తెలుస్తూ ఉన్నారు ప్రవాహ రూపంలో ఉండే రూపజ్ఞానాన్ని తెలుస్తూ ఉన్నారు ప్రవాహరూపమైన సంసారాన్ని బాహ్య ప్రపంచాన్ని తెలుస్తూ ఉన్నాను అహాస్య నేను నేనుగా నిలిచి ఉన్నాను నేను నేనుగా కళ్ళ విశ్రాంతిగా తాము తాముగా ఇంగుట I don't know.